నాహం కర్త హరిహి కర్త ఇరవై ఐదవ అధ్యాయం నేరస్థుడెవరు మొట్టమొదటిసారిగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం ఉదయం జరగాల్సిన అభిషేక సేవలో సరిగ్గా సేవ జరిగే సమయానికి పాలాభిషేకం స్తంభించిపోయింది గంగాళాలతో పాలు వస్తున్నాయి కానీ పాలాభిషేకం జరగడం లేదు పాలాభిషేకం ఎందుకు స్తంభించిందో తెలిసిన మరుక్షణం డేరీ ఫార్మ్ సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేసి పారేశాను అయితే అసలు ఈ గందరగోళానికి అంతటికీ కారకుడెవరు శ్రీవారి ఆలయంలో శ్రీనివాసునికి జరిగే సేవలన్నింటిలోకి విశిష్టమైంది ప్రతి శుక్రవారం ఉదయం జరిగే అభిషేక సేవ ఈ సేవలో పాల్గొనడం అనేది భక్తులకు ఒక మరుపురాని దివ్యానుభూతిని కలిగిస్తుంది గంట గంటన్నర సేపు జరిగే అభిషేక కాలంలో స్వామివారిని దర్శించుకునే అవకాశం ప్రతి శుక్రవారం నూట ముప్పై నూట నలభై మంది వరకే లభిస్తుంది ఈ అభిషేకా సేవ ప్రాశస్యం ఏమిటంటే అభిషేకం జరిగే సమయంలో నిత్య కళ్యాణ శోభితుడైన స్వామివారి నిజరూపదర్శనం లభిస్తూ విగ్రహం పైన పుష్పాలు నగలు పట్టువస్త్రాలు వగేరా ఎలాంటి అలంకారాలు లేకుండా వివిధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకిస్తారు అదొక అద్భుతమైన అనిర్వచనీయమైన దృశ్యం ఎందుకంటే ఆ సమయంలో స్వామివారిలో దేవీప్యమానంగా ప్రకాశించే వర్చస్సు తొంగి చూస్తూ భక్తుల్ని మరింత భక్తి పార్వశ్యంలో ముంచెత్తుతూ ఉంటుంది శ్రీవారి పాదాల దగ్గర నుంచి నేత్రాల దాకా ఉట్టిపడే ఆ శోభను తిలకించే అవకాశం ఒక్క అభిషేక సమయంలో మాత్రమే లభిస్తుంది వారంలో మిగతా కాలమంతా స్వామి ముఖార విందాన్ని కర్పూరనామం కస్తూరి తిలకం కప్పివేస్తుండగా మిగతా శరీరమంతా అలంకారమయమై ఉంటుంది అందుకే అభిషేకంలో పాల్గొనగోరే భక్తులు స్వయంగా పునుగు జవ్వాది కేసరిగంధం వగేర సుగంధ ద్రవ్యాలను వారి వారి పాత్రలలో తీసుకువచ్చి అభిషేకంలో సమర్పించుకుంటారు ఇందుకు శ్రీవారికి ప్రతి శుక్రవారం అభిషేకానంతరం ఒక పట్టు వస్త్రాన్ని కూడా భక్తులు సమర్పించుకునే అవకాశం కల్పించాలని నాకు సంకల్పం కలిగింది ఎందుకంటే అంతక ముందు వరకు ఏడాదికి నాలుగు సందర్భాల్లో మాత్రమే స్వామి స్వామివారికి దేవస్థానం పట్టు వస్త్రాలను సమర్పించడం వాటినే మళ్లీ మళ్లీ ఉతికి శుద్ధి చేసి శ్రీవారికి అలంకరింపజేస్తూ ఉండటం జరుగుతూ వస్తోంది నేను సంకల్పించినట్లుగా ప్రతి శుక్రవారం ఒక నూతన వస్త్రం సమర్పించడం కనీసంగా అప్పట్లో ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టాలి ఎనభైవ దశకం ప్రారంభంలో అంత ఖర్చు పెట్టి స్వామివారికి వస్త్రం సమర్పించుకోవాలంటే అది భక్తుల సంకల్పం స్తోమత మీదే ఆధారపడి ఉంది అయినప్పటికీ మేము ప్రవేశపెట్టిన ఈ మేల్ఛాత్ వస్త్ర సేవ కార్యక్రమానికి గణనీయమైన స్పందన లభించింది ఈ సేవలో పాల్గొనే భక్తుడు అభిషేక సమయంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి తర్వాత స్థానంలో నుండి శ్రీవారి అభిషేకాన్ని వీక్షించగలుగుతారు అభిషేకం అనంతరం ఆ భక్తుడు సమర్పించే పట్టు స్వామివారిని అలంకరిస్తారు సేవ ప్రవేశపెట్టిన తొలి సంవత్సరంలోనే ప్రతి శుక్రవారం ఎవరో ఒక భక్తుడు ముందుకు వచ్చి మేల్ఛాత్ వస్త్ర సేవలో పాల్గొనడం రివాజ్ అయిపోయింది ఇప్పటి పరిస్థితి ఏమిటంటే ఆ సేవలో పాల్గొనే గురే భక్తులు కనీసం కొన్ని సంవత్సరాల ముందుగా రిజర్వేషన్ కోరాల్సి వస్తోంది ఇప్పటి రద్దీ ప్రకారం ఇవాళ రిజర్వ్ చేస్తే రెండు నాటికి ఆ పాల్గొనే అవకాశం లభిస్తోంది ప్రతి శుక్రవారం కనీసం పది ఇరవై మంది భక్తులు వస్త్రాలను సమర్పించుకుంటున్నారు అయితే ఇది తగినంత స్తోమత గల మాత్రమే పాల్గొనగలిగే సేవ ఇప్పుడు ఈ సేవకు రుసుము పన్నెండు దాకా పెరిగింది అభిషేకంలో పాలు సమర్పించుకోవడం ఒక్కటే అధిక శాతం భక్తులకు అందుబాటులో ఉండే సేవ అందుకే చాలామంది భక్తులు అభిషేక కాలంలో జరిగే క్షీరాభిషేకంలో పాల్గొనాలని ఉబ్బిళ్ళూరుతుంటారు అందువల్ల భక్తులు తెచ్చే పాలు ఎక్కువ పరిమాణంలో వస్తుంటాయి ఈ కారణంగా ఈ అభిషేకం మొదలయ్యే ముందు అక్కడ ఒక పెద్ద పాత్రను ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తారు భక్తులు తాము తెచ్చిన పాలన్నీ అందులోకి వస్తే ఆ పాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు ఈ క్షీరాభిషేకం ఓ నిమిషాల పాటు జరుగుతుంది అప్పటికే నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్ళి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఒక్కసారి కూడా మా కుటుంబం తరఫున మేము ఈ అభిషేకానికి పాలు సమర్పించుకోలేకపోయాం అంటే శక్తి లేక కాదు ఇచ్చలేక కాదు విచిత్రంగా ప్రతి శుక్రవారం నేను నా భార్య గోపిక అభిషేకంలో కూర్చున్నప్పుడు అనుకునేవాళ్ళం పై శుక్రవారం అభిషేకంలోనైనా మనం పాలు సమర్పించాలి అని ఆ తర్వాత మర్చిపోయేవాళ్ళం అలా ఒక శుక్రవారం కాదు అనేక శుక్రవారాలు గడిచిపోయాయి ప్రతిసారి అభిషేకంలో కూర్చున్నప్పుడు గుర్తుకు రావడం ఆ సేవ పూర్తిగానే మరుపు రావడం మామూలైపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఆ బ్రహ్మోత్సవాల మధ్యలో ఒక శుక్రవారం కూడా ఉంది ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా శ్రీవారికి పాలు సమర్పించి తీరాలని గోపిక దృఢంగా సంకల్పించింది ఐదు లీటర్ల పాలు మా కానుకగా స్వామివారికి ఇవ్వాలని నాలుగు రోజుల ముందు నుంచి ప్రతిరోజు ఆమె కోరుకుంటోంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేదా ఆయన భార్య శ్రీనివాసుడికి ఐదు లీటర్ల పాలు బహుకరించాలని కోరుకోవటం ఏమంత పెద్ద విషయం అనుకున్నాక అది నెరవేరటం మాత్రం ఏమంత కష్టం సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుటుంబం మొత్తం తిరుమల కొండమీదే ఉంటారు అలాగే వారితో పాటు వారి బంధువులు ఎవరైనా వచ్చి వారు కూడా అక్కడే ఉంటారు బంధువుల్ని చూసుకోవడం అలా బ్రహ్మోత్సవాలలో రోజు తిరుమలేశుడు ప్రతి ఊరేగింపు సేవలను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో పాటు ఆయన భార్య కూడా పాల్గొనడం ఆన్వాయితీ ఈ ఊరేగింపు ఆలయం చుట్టూ నాలుగు వీధుల్లోనూ తిరిగి వచ్చాక శ్రీవారి తిరుమంజనం జరుగుతుంది అందులో కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దంపతులు పాల్గొనాలి ఉదయం నుండి సాయంత్రం దాకా కాటేజీ నుండి ఆలయానికి శ్రీవారి ఊరేగింపులకి ఇటు అటు తిరగడమే సరిపోయే పరిస్థితులలో ఎంత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సతీమిని అయినా మరి బంధువుల్ని కూడా పట్టించుకుంటూ ఉండాలి ఇలాంటి ఊపిరి సలపని పనులు తలమునకలైపోయి స్వామివారికి పాలు సమర్పించుకోవడానికి ఎక్కడ మర్చిపోతానో అని గోపిక మరీ మరీ భయపడుతూ ఉంది అందుకని పదే పదే స్వామివారిని తలుచుకుని ఈ శుక్రవారం మా పాలతో నిన్న అభిషేకించుకునే భాగ్యాన్ని కల్పించు స్వామి అంటూ ప్రార్థనలు చేసింది చివరికి ఆ శుక్రవారం రానే వచ్చింది యథాప్రకారంగా నేను నా భార్య మళ్ళీ మా పాల విషయం పూర్తిగా విస్మరించాం ఉదయాన్నే ఆలయ ప్రకారంలో ఊరేగింపులో పాల్గొని అంతా అయ్యాక ఆలయం లోపలకు ప్రవేశించాం గర్భగుడి ముందు కూర్చున్నాం మా ముందు ద్వారబంధానికి ఉన్న తెర తొలగింది ఇక జరగబోయే కార్యక్రమం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా భాసిల్లుతూ కోట్లాది ప్రజల విశ్వాసాల ప్రాతిపదిక మీద కలియుగ దైవంగా పూజలు అందుకుంటున్న శ్రీనివాసునికి అభిషేక సేవ తెర తీయగానే గర్భగుడిలో శ్రీవారి సన్నిధిలో జీయంగారు ప్రధాన అర్చకులు ఏదో గుసగుసలాడుకుంటున్నట్లు అనిపించింది కానీ వాళ్ళు ఇంకా అభిషేకం ప్రారంభించలేదు అంతలో మళ్లీ ద్వారబంధానికి ఉన్న తెర మూసేశారు బహుశా ఏదైనా స్వల్ప ఏర్పాటు ఇంకా జరగాల్సి ఉండొచ్చు అనుకున్నాను ఈ లోపల గర్భగుడిలోంచి రెండు పాత్రలని బయటకు మోసుకెళ్లారు సహాయ అర్చకులు మరి కాసేపటికి మళ్లీ రెండు పెద్ద పాత్రల్ని బయట నుంచి లోపలికి తీసుకువచ్చారు పేష్కార్ అర్చకులు ఆలయ సిబ్బంది ఆదుర్దాగా అటు ఇటు తిరుగుతున్నారు ఇదంతా గమనించి నేను ఆలయ సిబ్బందిని పిలిచి అడిగాను ఏమిటి ఎందుకు అభిషేకానికి ఆలస్యం చేస్తున్నారు అంటూ వాళ్ళు ఏం లేదు సార్ రెండు నిమిషాల్లో మొదలైపోతుంది అన్నారు కానీ నాకు విచిత్రంగా అనిపించింది ఎందుకంటే ఇలా శ్రీవారి సేవల విషయంలో జాప్యం జరగడం అన్నది చాలా అర్థమైన విషయం ప్రతి సేవకు సంబంధించి కావలసిన సరంజామా ముందుగానే సేకరించి పెట్టుకోవడం ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకోవడం అక్కడి అర్చకులకు సిబ్బందికి సర్వసాధారణమైన విషయం దేవస్థానాల తరఫున ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయ సిబ్బంది విధి విధానాలను పర్యవేక్షించే జీఎం గారు వారి సహాయకులు ఆలయ మిరాసిదారు అర్చకులు వారి సహాయకులు కూడా సంతృప్తి చెందితే గానీ ఆలయ సేవలకు కావాల్సిన సిరంజామ ఆలయానికి చేరటం సేవలు ఆరంభించడం జరగదు వస్తు సామాగ్రిని సేకరించడం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయం చేస్తుంది వాటి నాణ్యత పరిమాణాలను జీఎం గారు సహాయకులు అక్కడి ఆన్వాయితీ ప్రకారం పరిశీలిస్తారు వాటిని వినియోగించాల్సింది అర్చకులు వ్యవస్థ ఇంత దృఢంగా పనిచేసే చోట ఇలా ఎప్పుడు లేని విధంగా అభిషేకానికి ఇంత జాప్యం ఎందుకు జరుగుతోంది నేను మరోసారి అర్చకులను పిలిచి అడిగాను వారు ఆ పెద్దే ఏం లేదండి క్షణాల్లో ప్రారంభించేస్తున్నాం అన్నారు చివరికి మరికొంతసేపు పాత్రలు రావటాలు పోవటాలు జరిగాక అభిషేకం ఆరంభమైంది అంతా సాంప్రదాయబద్ధంగా ప్రారంభమై క్షీరాభిషేకం జరిగింది క్షీరాన్ని కూడా శంఖాలతో స్వామివారికి అభిషేకించడం ఆచారం అలాగే క్షీరాభిషేకం జరిగింది కానీ ముందు వచ్చినా వెళ్ళినా లేదా వెళ్ళి వచ్చిన పాత్రలో రెండు వందల యాభై దాకా పాలు ఉండాల్సి ఉండగా అభిషేకంలో వాడిన పాలు మహా అయితే మూడు శంఖాల పరిమాణం ఉంటాయేమో వీటి కాకపోతే ఏమిటి అప్పటికి కూడా నాకు కానీ నా భార్యకు కానీ మా పాలముడుపు విషయం ఎంతకి రాలేదు సరే మిగతా అభిషేక ఘట్టం అంతా ముగిసి బయటకు వచ్చాక ఆలయ జీయంగార్ అర్చకులు పేష్కార్ల ముందు నా ఉత్సకత్సం ఆపుకోలేక అడిగాను అసలు ఎందుకు అభిషేకం ఇలా ఆలస్యమయ్యింది అని నిదానంగా వారి విషయాన్ని బయటపెట్టారు అభిషేకం కోసం టీటీడీ డైరీ ఫార్మ్ నుంచి వచ్చిన పాలు విరిగిపోయాయి ఆ విషయం గర్భగుడిలోకి వెళ్ళాక అర్చకస్వాములు గమనించారు వెంటనే కొండ మీద టీటీడీ క్యాంటీన్ నుండి పాలు తెప్పించారు ఆ పాలు కూడా అక్కడ బాగానే ఉన్నాయి కానీ గర్భగుడిలోకి వచ్చేసరికి విరిగిపోయాయి గంగాళంలో భక్తులు తెచ్చి పాలు సైతం గుడిలోకి తీసుకువెళ్లేసరికి విరిగిపోయాయి ఇక అభిషేకంలో వినియోగించడానికి పాలే లేని పరిస్థితి ఏర్పడింది ఇదంతా వింటూనే నాకు కోపం ఆగలేదు వెంటనే డైరీ సూపరింటెండెంట్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాను మంచి పాలు సరఫరా చేయటం అతని బాధ్యత అంత బాధ్యత రహితంగా ఎలా ఉంటాడు ఈ తతంగం ఇలా నడుస్తుండగా ఆలయంలోంచి నా భార్య గోపికి బయటకు వచ్చింది ఆమె ఈ పాల గొడవ వింటూనే ఒక్కసారిగా మాన్పడిపోయింది ఏమైంది అన్నాను చూశారా ఎంత పొరపాటు చేశామో ఈ శుక్రవారం కూడా మనం మన పాలతో శ్రీనివాసుడికి అభిషేకం చేయించలేకపోయాం మన ఖర్చుతో చేయించాలనుకున్నాం గదా అని అదనంగా చెల్లించి ఐదు లీటర్ల పాలు ప్రత్యేకంగా ఈ అభిషేకం కోసం డైరీ నుంచి తెప్పించి కాటేజీలో పెట్టి మర్చిపోయి మరీ వచ్చేసాను ఎంత పాపం చేశాను అనుకుంటూ ఆమె వలవలా ఏడ్చేసింది జరిగింది నాకు అప్పుడే అర్థమవుతుంది అంతలో పేష్కర్ అందుకున్నాడు అమ్మ అన్ని పాలు చెడిపోగా చివరికి మీ కాటేజీకి డైరీ ఫారం వారు పంపించిన ఐదు లీటర్ల పాలనే తెప్పించి ఈరోజు అభిషేకం జరిపించాల్సి వచ్చి ఆ పాలు మీరు అభిషేకం కోసమే తెప్పించుకున్నారని మాకు తెలియదు అందుకే అక్కడ భక్తులు ముందు చెప్పలేకపోయాం అతను ఇంకా ఎలా ఎలా ఏం జరిగిందో వివరిస్తున్నాడు నా శ్రీమతి ఆనందానికి అవతలం కన్నీటి బాష్పాలు ఆనంద బాష్పాలుగా మారిపోయాయి పట్టలేనంత సంభ్రమం సంతోషం ఆమెను ఉక్కిరి చేశాయి ఒక్క ఉదుటిన ఆమె మరోసారి శ్రీనివాసుని దర్శనానికి గుడి లోపలిగా పెరిగెత్తుంది ఆ తర్వాత డైరీ ఫారం సూపరింటెండెంట్ నన్ను కలిసి డైరీ ఫారం నుంచి సరఫరా అయిన అక్కడ బయలుదేరే ముందు బాగానే ఉన్నాయని వాటిలోంచి ఐదు లీటర్ల పాలే మా కాటేజీకి విడిగా పంపించారని వాటి నాణ్యత విషయంలో తన లోపం లేదని ప్రాథమిక వివరించాడు నాకు ఎవరో చెప్పినట్లు అనిపించింది జరిగిన దాంట్లో సూపరింటెండెంట్ లోపం లేదని సస్పెన్షన్ ఉత్తర్వు రద్దు చేశాను కానీ అదే డైరీ ఫారం నుండి సరఫరా అన్ని పాలు చెడిపోయి గోపికి తెప్పించుకున్న ఐదు లీటర్ల పాలు మాత్రమే ఎందుకు చెడిపోకుండా ఉన్నాయి ఈ ప్రశ్నకు జవాబు ఉందా ఉంటే అది హేతువాదానికి అందుతుందా ఇంతకీ ఎవరు నేరస్తు